السلام عليكم ورحمة الله وبركاته حامد ومصلياً أما بعد رجو مارغم ٹي وي پريكشة كو لكو مرانان انتر جيويتم اني امشم لو سواقتم رلية دنانا صفارسو يپوڑو يسندربم لو يوريكي لبهستو اندي اني وشيالو اينات شيرشة كالو منم تلس كندامو مهاشيولارا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 ఎంతగా చింతిస్తారో అక్కడ కూడా వారు నరకంలో పోకుండా ఉండడానికి సిఫారసులు చేయడానికి ఎలా సిద్ధమవుతున్నారో ఆ ప్రవక్త సల్లల్లాహుస్సలం వారిని ఈరోజు ప్రజలు తెలుసుకోకుండా ఆయనపై బురద చల్లే ప్రయత్నం ఎందరో చేస్తున్నారు కానీ మనం మన ముఖాన్ని మీదికి చేసి సూర్యుని వైపునకు ఉమ్మి వేస్తే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 లభించవచ్చునో మరికొన్ని సహి హదీసుల ఆధారంగా ఇప్పుడు మనం తెలుసుకుందాము సహి ముస్లిం హదీస్ నంబర్ మూడు వందల ముప్పై మూడులో హజరత్ అనసరద్ అల్లాహు ప్రవక్త సలల్లాహు అలూ వసలం తెలిపారు ప్రళయదినాన తీర్పు మరియు ఆ మహామైదానంలో జరిగే అటువంటి అన్ని మజిలీలు పూర్తి అయిన తర్వాత ఎప్పుడైతే స్వర్గంలోకి ప్రవేశనం జరుగుతుందో ప్రొక్టర్ సల్లహల్ వారు చెప్పారు ఆతి బాబల్ జన్నతి యోమల్ కియామ ఫ అస్తఫ్ తేహ్ ఫుల్ ఖాజిన్ మన్ అంత ఫుల్ మహమ్మద్ నేను స్వర్గం ద్వారాని కి వస్తాను స్వర్గపు యొక్క ద్వారం తెరవండి అని అక్కడ నేను కోరుతాను అప్పుడు స్వర్గపు ద్వారంపై ఉన్నటువంటి దాని యొక్క రక్షక భటుడు మీరెవరు అని అడుగుతాడు నేనంటాను మొహమ్మద్ అప్పుడు అతను అంటాడు బిక ఉమిర్ లా అఫ్ తహు లిఅీన్ కబ్లక్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 ఈ విధంగా షఫాత్ ఉగుమా కాకుండా ప్రవక్త సల్లల్లాహు అలైవసం వారికి ప్రత్యేకంగా స్వర్గపు ద్వారం తెరవడానికి కూడా సిఫారసు చేస్తారు ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలె వసల్లం అందరికంటే ముందు ప్రవేశిస్తారు వారి తర్వాత వారి యొక్క అనుచరులు ప్రవేశిస్తారు మూడవ సందర్భం ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలైవసం వారు సిఫారసు చేస్తారో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 అల్లాహ దయ తర్వాత ఆయన ఉన్నంత కాలం వరకు ఎన్నో సందర్భాలలో మక్కా యొక్క ముష్రికులు ప్రవక్త గారిని హత్య చేద్దామన్నటువంటి దురాలోచనకు కూడా వెనుకాడలేదు కానీ అల్లాహ్ తర్వాత అబు తాలిబ్ను చూసి వారు ధైర్యం చేయలేకపోయేవారు అయితే అబు తాలిబ్ చివరి సమయంలో మరణ ఉన్నారు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 సహీ బుఖారి హదీ నంబర్ పద్నాలుగు వందల ఎనిమిది మరియు సహ్ ముస్లిం మూడు వందల అరవై ప్రవక్త సలల్లాహు అయిల్ వారు తెలిపారు నేను సిఫారసు చేసినందుకు అల్లాహు తాల ఆయన్ని నరకంలోని తక్కువ శిక్ష ఉండే అటువంటి భాగంలో ఏదైతే వేశాడో ఆ శిక్ష చీల మండలాల వరకు నరకం యొక్క అగ్ని చేరుకుంటే దాని మూలంగా మెదడు కూడా అందులో మెదడు ఉడుకుతున్నట్లుగా వేడెక్కుతున్నట్లుగా ఆయన భరించలేకపోతారు మహాశైవులారా నాలుగో సందర్భం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 ఒక హదీజులో ప్రవక్త సల్లల్లాహు అలం తెలిపారు ఆ రోజున నేను చాలాసేపటి వరకు సజ్జాలో పడి ఉంటాను అల్లాహుతాలా ఓ మహమ్మద్ నీ తల ఎత్తు అని అంటాడు నేను తల ఎత్తుతాను అప్పుడు అల్లాహుతాలా సల్తు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 హమ్మద్ నీ అనుచర సంఘంలో ఇంతమందిని ఎలాంటి లెక్క తీర్పు శిక్ష ఏమీ లేకుండా స్వర్గపు యొక్క ద్వారాల్లోని కుడి ద్వారం గుండా వారిని ప్రవేశింపచేయు అల్లాహ అల్లా నన్ను మిమ్మల్ని మనందరినీ కూడా ప్రవక్త సిఫారసు నోచుకొని ఆ స్వర్గపులోని కుడివైపున ఉన్న మొదటి ద్వారం గుండా ప్రవేశించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక మహాశివులారా ఇంత గొప్ప విషయం అయితే అక్కడే ప్రవక్త సలహుసలం వారు తెలిపారు అల్లారబ్బుల్ ఆలమీన్ మరో శుభవార్త ఇస్తాడు అదేమిటంటే ఇలాంటి శిక్ష తీర్పు లేకుండా ప్రవేశించేవారు వారికి ప్రత్యేకంగా ఈ ద్వారము కానీ వారు తలచుకుంటే ఏ ద్వారం గుండానైనా వారు ప్రవేశించవచ్చు ఈ విధంగా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలైవసం వారికి ప్రత్యేకంగా ఈ నాలుగు రకాల సిఫారసులు ఇవ్వబడతాయి ఇవే కాకుండా ఇంకా వేరే ప్రవక్తలకు కూడా అల్లాహు తాలా వేరే సందర్భాలలో సిఫారసు చేసే అటువంటి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 వేరే కొన్ని పాపాల వల్ల వారిని నరకంలో పడవేయడం జరిగిందో అల్లాహ్ తలుచుకున్నన్ని రోజులు నరకంలో వారికి శిక్షలు పడిన తర్వాత అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్ల సలం వారికి మరికొందరు ప్రవక్తలకు మరికొందరు పుణ్యాత్ములకు సిఫారసు హక్కు ఇస్తాడు వారి సిఫారసు కారణంగా అల్లాహుతాల ఆ నరకవాసులను నరకం నుండి తీసి స్వర్గంలోకి పంపిస్తాడు దీనికి సంబంధించిన హదీథులు ఎన్నో ఉన్నాయి కానీ సహ్ ముస్లింలో హదీథ్ నంబర్ రెండు వందల అరవై తొమ్మిది హజరత్ అబూ సయీద్ ఖుద్రీర్ రవయల్లా ప్రళయ దినాన విశ్వాసులు కూడా సిఫారసు హక్కు ప్రవక్త మోసలసిన వారికి లభిస్తుంది ప్రవక్తలకు లభిస్తుంది అంతేకాకుండా పుణ్యాత్ములైన విశ్వాసులు పుణ్యాత్ములైన విశ్వాసులు వారు అల్లారబ్బుల ఆలమీన్తో సిఫారసు చేస్తూ ఉంటారు ఓ అల్లాహ్ నరకంలో కొంతమంది పడి ఉన్నారు అన వైసల్ వైజూన్ వారు మాతో ఉపవాసాలు పాటించేవారు మాతో పాటు వారు నమాజ్ చేసేవారు మాతో పాటు వారు హజ్ చేసేవారు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 वो चे सजा गुर्त वारी नोसट पै उ आसटटि भागा नरकाग्नि येमात्र नष्ट अल्लाभर वारी पटारो वारी बैठक की तीय वार नरक कल तर वारी कदा काहीदम वल्ल नमाजु సరి అయిన విధంగా పాటిస్తూ ఉన్నందువల్ల వారి ముఖాలను మాత్రం అగ్ని ఏమాత్రం కాల్చదు ఫతుహర్రము సువరు హుమాలన్నారు వారి యొక్క ఆ ముఖాలను అగ్నిపై నిషేధింపబడినది గనక అగ్ని ఆ ముఖాలకు ఎలాంటి నష్టం చేకూర్చలేదు గనక వారు తమ స్నేహితులను ఈ విధంగా గుర్తుపడతారు అంటే ఏం తెలుస్తుంది దీని ద్వారా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 ఈ విధంగా ఫయూహ్ రిజూన్ అహల్ఖన్ కథీరా ప్రవక్తలు పుణ్యాత్ములు ఉత్తమ విశ్వాసులు వారందరూ కలిసి అల్లాతో సిఫారసు చేసి ఎంతో పెద్ద సంఖ్యను నరకంలో నుండి బయటికి తీపిస్తారు ఆ తర్వాత అల్లా అంటాడు షఫ అతిల్ మలా ఇకతు వశఫ్ అల్ నబీయూన వషఫ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 ప్రవక్తలకు దైవదూతలకు విశ్వాసులకు సైతం మిగతా విశ్వాసుల్లో ఎవరైతే పాపాలు చేసి ఉన్నారో వారి సిఫారసు చేయడానికి అధికారం హక్కు ఇచ్చి ఉంటాడు మరి వారి సిఫారసును స్వీకరించి ఎంతోమంది నరక వాసులను నరకం నుండి బయటికి తీస్తాడు దీనికి సంబంధించిన మరొక హదీస్ మీరు గమనించండి అందులో ఎంత ముఖ్య విషయం ప్రవక్త సల్లల్లాహు అలైవసం బోధించారో దానిపై దృష్టి ఈ హీస్ సున తిరిమిదిలో ఉంది హదీస్ నంబర్ ఇరవై నాలుగు నలభై ఒక్కటి ప్రవక్త సల్ల అసలం తెలిపారు నా ప్రభు వైపు నుండి అతని अल्लाह वे वे व्यक्ति वाड़ो मरी चाईकनी नी अचर संघमी सगम मंद स्वर्गमानी लेदा नी सिार हक कावलाख्तर तुफा अच्छे ने సిఫారసు యొక్క హక్కు లభిస్తే బాగుంటుంది అని దాన్ని ఎన్నుకున్నాను ఆ తర్వాత చెప్పారు అయితే ఈనా సఫారసు ఎవరికి లభిస్తుందంటే ఎవరైతే అల్లాతో పాటు ఎవరిని భాగస్వామిగా చేయకుండా ఉండే స్థితిలో చనిపోతాడో अलावा वाके ना सिफारस प्राप्त अल्लाह इंतक हदीस लई मुस्लिम गमन कदा वारी मुखाल अग्नि येमात्र कालचुद मार्चुनी अमाजुम मरी आश्वास नरकवासों नमाजेवे हज चेसेव उपवासु అంటే ఈ ఇస్లాం యొక్క ఐదు పునాదులు ఏవైతే ఉన్నాయో లా ఇల్లాహ ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లా యొక్క సత్యమైన సాక్ష్యం నమాజ్ చెయ్యడం ద్విధిదానం చెల్లించడం ఉపవాసాలు పాటించడం శక్తి ఉన్నవారు హజ్ చేయడం ఇది ఎంత ప్రాముఖ్యత విషయమో గమనించండి మరియు ఈ శీర్షిక ఇక సంపూర్ణం కాలేదు తర్వాయి భాగంలో కూడా దీని కొన్ని విషయాలు మనం విందాము అల్లా తాలందరికీ ప్రవక్త సిఫారసు ప్రాప్తం చేయుగాక అసలాం వరహ్మల వబర్కత